కర్మానుబంధీని ఇవో ఇంత విగ్రహవాక్యం చెప్పి అవో అవ్వండి కర్మానుబంధీని మూలాని అధస్థ్య మూలాని ఉన్నది సరే ఆ మూలములను అంటే ఆ వాసనలను కర్మానుబంధిని అని మనము విశేషణాన్ని వేసుకోవచ్చు మనుష్యలోకే ఇదంతా మనుష్య జన్మ ఇదంతా కూడా ఇది మనుష్యలోకం పశుపక్ష్యాది లోకం వేరే ఉంటుంది ఆ లోకం వేరు ఇప్పుడు కోతులు వస్తాయి బిలబిలబిల్ల ఆడతో పదొస్తాయి అదో లోకం ఆ లోకం వేరు మనం బిలబిలబిల్లాడుతో ఇటు కారులతోటి వాటితో తిరిగిస్తూ ఉంటాం ఇదో లోకం పక్షుల పైన వెళ్ళిపోతూ ఉంటాయి ఈ షేపులో వెళ్ళిపోతుంటాయి అదో లోకం ప్రతిదీ ఒక లోకం లోకం అంటే జన్మ కాబట్టి ఈ చర్చంతా కూడా మనుష్య లోకానికి సంబంధించిన చర్చ మనుష్యలోకే ఎందుకో తెలుసున్నాయి పుణ్యం పాపం సుఖం దుఃఖం మిగతా ప్రాణులకు ఉండవా ఉంటాయ్యా కానీ విశేషించి కర్మ చేయుట అన్నది మనుష్యులకే ఉంటుంది కాబట్టి ఇక్కడ శ్లోకంలో మనుష్యలోకే అనే విశేషణాన్ని ఒకదాన్ని వేసినారు విశేషత అత్రి మనుష్యానా కర్మాధికారసిద్ధ మనుష్యలోకే అన్నారు ఎందుకు హీ బికాస్ హీ అనంటే బికాస్ అని అది ఎక్కడో చోట ఉంటుంది అది ఎక్కడున్నా మీరు పైకి తీసి దాన్ని కరెక్ట్గా అనుభవించుకోవాలి సో బికాజ్ మనుష్య లోకం ఎందుకన్నారంటే ఈ లోకంలో మీరు చుట్టూ చూసుకోండి ఈ లోకంలో కర్మల ఎందు యోగ్యత ఏ ప్రాణులకు ఉన్నది మనుష్యులకు ఉన్నది అది ప్రసిద్ధంగా తెలుస్తూ ఉన్నది మంచకర్మలు చెడ్డ కర్మలు చేయడం పుణ్యపాపాలను త్రోగు చేయడం సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండడం ఇది ప్రధానంగా మనుష్యులకు ఉన్నది మరి పశువులు కూడా దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాయంటే వాటి కర్మ మాట ఏమిటి అంటే అవి గత జన్మలో మనుష్యులై ఉండాలి అంచేతనే గత జన్మలో మనుష్యులందరూ ఇప్పుడు పశువులు ఇప్పుడు పశువులన్నీ మళ్ళీ జన్మలో మనుష్యులు అవుతాయి ఒకడు భర్రని కొడుతున్నాడు నేను అలా వెళ్తున్నాను నేను అన్నాను మళ్ళీ జన్మలో నువ్వు భర్రవై కొడతావు రా అన్న కోపం వచ్చింది ఏ పంతంలో ఏమైనా మాట్లాడుతున్నా అవును నువ్వు బర్రెవై కుట్టావు అని నేనన్నా ఎందుకు అలా నీకు ఎలా తెలుసు నాకు తెలుసు అంతే ఎలా తెలుసో చెప్పు ఇప్పుడు నువ్వు కొట్టేవద అవును కొట్టాను మళ్ళీ అది కొట్టాలి నేను కాబట్టి అది మనిషి అవుతుంది నువ్వు బర్రెవ అవుతావు ఆ మనిషి వచ్చి నిన్ను మొత్తుతాడు ఇప్పుడు ఎన్ని డెబ్బలు కొట్టావు రెండు డెబ్బలు కొట్టావు కదా ఇరవై దెబ్బలు తినాల్సి ఉంటుంది అది లెక్క వన్ ఇస్ టూ ట్యాన్ అంత వడివి ఎవడో పిచ్చి వ్యాసల్లా ఉండండి వాడి దాన్ని పడిపోయాడు చెప్పాలలాగా లేకపోతే ఏమిటండి పశువులలా కొట్టకూడదు ఇప్పుడు మనం పశువులను కొట్టేస్తుంటే అవి మనుషులైపోయి మళ్ళీ కొడతాయి కాబట్టి సో కనుక మనం కర్మ చేసేప్పుడు దాని ఫలం ఉంటుంది ఆ వాసనల్ని పరిశీలించుకుని చేసే కర్మలని కరెక్ట్గా చూసుకోవాలి దీంట్లో రెండు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్స్ అధర్మాన్ని దూరంగా పెట్టడం రాగం ఉన్నా కూడా అధర్మం చేయొద్దు ద్వేషం ఉన్నా కూడా అధర్మం చేయొద్దు ఎందుకంటే అధర్మం రాగద్వేషాలు దేనివల్లనైనా అవసరం చేయొద్దు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ధర్మాధర్మములకు అతీతమైన ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉండుట అది నెక్స్ట్ స్టెప్ సో ఈ రకంగా ఈ సంసారం చెట్టు ఇలా సాగుతూ ఉంటుంది మంచి శ్లోకం ఒకసారి అందం శ్లోకాన్ని శ్లోకం ఎందుకు అనాలంటే మీరు దాన్ని కరెక్ట్గా ఉచ్చరించాలి అందుకోసం అనిపిస్తారు మీరేదో ఆ పదాలని మింగేయటం మహాప్రాణ వర్ణాలని తేలికగా పలకడం అలాంటి దోషాలు ఏం లేకుండా కరెక్ట్గా చేయాలి ఉంటే పారాయణ చేస్తున్నామని చెప్పేసి అలాగా మెకానికల్గా సేపటి కార్దులాగా మెకానికల్గా అలా పారాయణలో అవి చేసేసుకుంటూ పోతే దానివల్ల కలిగే ప్రయోజనం అల్పంగా ఉంటుంది అంటే అసలే ఉండదంటే బాగుండదని అల్పంగా ఉంటుంది అంటున్నాను ఎందుకంటే ఏదో చేసిన దానికి కర్మకి ఫలం ఉంటుంది కదా కనుక అల్పంగా ఉంటుంది కాబట్టి పారాయణలో అవి ఊరికే గాలివాటంగా చేసుకుంటూ పోకూడదు పదిసార్లు చేయక్కర్లేదు ఒక్కసారి చేయండి విష్ణు సహస్రనామం ఊరితే అలా గుక్క తిప్పుకోకుండా అందులో చేసేయక్కర్లేదు ప్రశాంతంగా అర్థం తెలుసుకుంటూ కరెక్ట్గా వచ్చేపిస్తే ఒక్కసారి చేస్తే చాలు సో విష్ణు విష్ణుర్వ ష్కారో భూతభం యభవత్ ప్రభు నాలుగు సార్లు భానాలు సుంటున్నా మూడుసార్లు భా అంటే సరిపడదు భూతభం యభవత్ ప్రభు అంటే చాలదు భూతభం యభవత్ ప్రభు అనే నాలుగు సార్లు ఆ భాని ఒత్తి పడకాలి అది అది ఒక పద్ధతి తర్వాత దాని అర్థం తెలుసుండాలి ఊరికే మెకానికల్గా చెప్పేస్తే యూ వాంట్ ఇంప్రెస్ ఎనీబడీ నో సో ఎనీవే అందుకోసం మీ చేతి ఇంకోసారి శ్లోకాన్ని చెప్పిస్తున్నా అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తాఖా గుణప్రవృద్ధా విషయప్రమాళా అధస్య మూలాన్యనుసంతా కర్మానుబంధీని మనుష్యలోకే ఇప్పుడు తర్వాతి శ్లోకం ఈ తర్వాతి శ్లోకంలో మొదటి సగం ఈ అని చెప్తుంది రెండవ సగం మిథ్య దాని నుంచి మనం బయటపడాలి కదా మనల్ని బంధిస్తున్నది కదా మరి మిథ్యగా ఇప్పుడు పావును చూసి వీడు భయపడ్డాడు ఏం పాము అది మిథ్యాసర్పమే కదా త్రాడులో త్రాడు ఉంటే పావును భయపడ్డాడంటే అది యథార్థమైన సర్పమా మిథ్యాసర్పమా మిథ్యాసర్పం కాలసర్ప దోషం అని చెప్పేసి రైళ్ళెక్కి తోడు తిరుగుతున్నాడంటే అది మిథ్యాసర్పం వల్ల భయపెట్టాడా ఉన్న సర్పం వల్ల భయపెట్టడా మిథ్యా సర్పం పీపుల్ కి సర్పెంట్స్ ఎవరే వీళ్ళకి పావులు కనపడుతూ ఉంటాయి పాములు అంటే ఇప్పుడు మీకు ఎవడైనా శత్రువు కనపడ్డాడు అనుకోండి దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సీయింగ్ సస్పెంట్ మీకు శత్రువులు ఉన్నారా ఉన్నారండి చాలామంది ఉన్నారు అంటే అర్థం ఏంటి మీరు చాలా పాములను చూస్తున్నారు అని అర్థం పాము అంటే శత్రువు భయాన్ని కలిగిస్తుంది కదా సో ఎవళ్ళు శత్రువులు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష మహిళ సుమతి ఎలా ఏదో దాని కమిట్ చేసుకోవాలి నాకు గుర్తు లేదు సో శత్రువులు ఎవళ్ళు లేరు కానీ మీకు శత్రువులు కనపడుతున్నారు కదా అంటే మీరు పాములను చూడడానికి అలవాటు పడి ఉన్నారు అంటే మీ లోపల భయం ఉండబట్టి పాములను చూస్తూ ఉన్నారు భయం లేకపోతే పాములు కనపడవు తర్వాత ఈ పాములు పాముల సినిమాలు చూస్తారు కొంతమంది ఏరి కోరి పాముల సినిమాలు చూస్తారు చూసి అరే కళలో పాములు వస్తున్నాయి రా అని కంప్లైంట్ చేస్తారు నేను పాముల సినిమా ఎవరు చూడమన్నాడు పాములు సినిమాలు చూస్తుంటే కళ్ళు పాములే వస్తాయి ఎనివే సో ఈ విధంగా మీరు చూసి పాములు అన్నీ కూడా మిక్ చేయే యథార్థములు కావు తర్వాత మీకు ఎప్పుడైనా వెండి లోకంలో వెండి వెండి కనపడడం అంటే ఏమిటో తెలుసిన ఇప్పుడు ఏమంటే ఆ స్టాకు బాగా పెరుగుతోందండి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి పైసలే పైసలు దాన్ని వెండి అంటారు లోభము మీకు ఎక్కడైనా వెండి కనపడుతూ ఉంటుందా లోకంలో దాన్ని లోభము కాబట్టి జనులు వెండిని చూడటానికి అలవాటు పడుతుంటారు ఒకతనికి తండ్రి గారు పది ఎకరాల ఆస్తి ఇచ్చారు అనుకున్నాడు ఈ ఆస్తి కూర్చుని అది కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తినవచ్చు అయితే వాడు అనుకున్నాడు ఈ పది ఎకరాల ఆస్తిని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే పెట్టుబడి పెట్టినట్లయితే అది వంద ఎకరాలు అవుతుంది అనుకున్నాడు దీని పేరే వెండిని చూచుట అది వెండిన చూసు తర్వాత ఏమవుతుందో చూద్దాం తర్వాత ఉన్న పది ఎకరాలకి ఊడిపోయే పరిస్థితి నిర్మాణం అవుతుంది అయింది కాబట్టి ఇలా వెండి కనపడుతూ ఉంటుంది లోపల లోభం ఉంటే వెండి కనపడుతుంది అక్కడ వెండే ఉండదు వెండి కనపడుతుంది లోపల భయం ఉంటే పాములు కనపడతాయి వాస్తవంలో వెండి లేదు పాములు లేవు మరి అలా ఎందుకు కనపడుతున్నాయి మరి దాని పేరే మిస్యా లేని వెండి లేని పాములు అంటే మాకు సర్పరజత భ్రాంతి రజ్జు సర్పభ్రాంతి శుక్తి రజత భ్రాంతి అని రెండు భ్రాంతులు ఉన్నాయి అందుకోసం నేను అలా చెప్తున్నాను లోభం ఉన్నప్పుడే మీకు వెండి కనపడుతుంది లోభం లేకపోతే వెండి కనపడదు భయం లేకపోతే పాములు కనపడవు మీకు పాములు కనపడుతున్నాయంటే మీకు భయాలు ఉన్నాయన్నమాట మీరు నిర్భయంగా ఉన్నారనుకోండి మీకు ఏ పాములు కనపడవు నిర్లోభంగా ఉన్నారనుకోండి ఏ వెండిలు కనపడవు వెండి కబతే మనం బంగారం బట్ ఎవరు కాబట్టి ఈ సంసారంలో మీకు మీరు చూసేది సర్వము వాస్తవంగా అక్కడ ఉన్నది కాదు మీరు చూస్తున్నారు అక్కడ అది లేదు దాన్ని మిథ్య అంటారు మీరు ఇది ఇది కొంచెం గట్టి సంగతి తర్వాత శ్లోకం మీరు మిథ్యని అర్థం చేసుకోవాల్సి ఇప్పుడు అదో పెద్ద పని నా ఉంది నేను మీ అందరి చేత తలకాయ ఊపించాలి ఆహా మిత్యంటే ఇదా తలకాయ ఊపిట్లా చేయాలి ఇట్ ఈజ్ మై జాబ్ ఇదేం పురాణ కాలక్షేపం కాదు ఇది సోమశర్మ ఉన్నాడు అలాగా ఆయనకి ముగ్గురు కొడుకులు బాగుంది నెక్స్ట్ అలాంటిది కాదు అది నూపమస్యేహ తథోపలభ్యతే నాతో నా జగన్ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చెత్వా కిందది తర్వాత కింద లైన్ తర్వాత ఫస్ట్ లైన్ ముందు చూడాలి అస్థ్య అంటే ఈ సంసారానికి ఈ సంసారం అనే చెట్టు అయితే వంటి ఈ సంసారానికి తథారూపం నా అటువంటి రూపము లేదు అటువంటి రూపము లేదు ఎప్పుడైతే తథా వచ్చిందో యథా మీరు తెచ్చిపెట్టుకోవాలి అటువంటి రూపము లేదు అంటే ఏమిటి అర్థం ఎటువంటి రూపాన్ని నువ్వు చూస్తున్నావో అటువంటి రూపము దానికి లేదు మీకు జీవితంలో న రూపముహతలభ్యే అన్నదానికి చాలా దృష్టాంతాలు కనపడతాయి ఆ దృష్టాంతాలన్నింటినీ మీరు ఆకలింపు చేసుకుంటే మీకు జగత్తు మిథ్య అనేది బాగా అనుభవానికి వస్తుంది జగత్తు సత్యం జగత్తు సత్యం అని గింజుకుంటే ఉపయోగమేం లేదు ఎందుకంటే అది సత్యం చేసి కూర్చుంటాయి మీరు అక్కడ ప్రాడు ఉంది పాము పాము పాము అంటున్నారు అది పాము కాదుగా ప్రాడుగా కాదయ్యా నాకు పాములాగా కనపడింది నీకు ఎలాగ కనపడిందో అది అలాగ లేదు రూపమస్యేహ తథోపలభ్యత అలా ఒకరి దగ్గర ఏదో కొంత సొమ్ము ఉంది దీన్ని నేనేమో లాటరీకి పెడతాను పెడితే పది రెట్లు అవుతుంది అదే అలా నువ్వు ఊహించుకుంటున్నావు అమ్మా పది రెట్లే ఉండదు అంతా హుళక్కి అయిపోతుంది అంతా హూష్కాకి అయిపోతుంది కాదండి నేను అంతా పరిశీలన చేశానండి అంతా స్టడీ చేసి ఇవాళ నా గుర్రం మీద పంద్యం కాసిస్తే అది పది గట్లు వస్తుందండి నేను బాగా అలాగ నీకు అనిపిస్తుంది రా నాన్న నువ్వు ఏ రూపంగా ఆ పరిస్థితిని చూస్తున్నావో అది ఆ రూపంగా లేదు నా రూపమస్యేహ తథోపలభ్యత నాతో నచాదిర్నచ సంప్రతిష్ట మిథ్య అనేది ఎలా ఉంటుందో తెలుసునండి దానికి తుది మొదలు ఉండదు మొదలు ఉండదు తుది ఉండదు మధ్య కూడా ఉండదు ఇప్పుడు మీరు పాముని చూస్తున్నారు ఏమండి రజ్జు సర్పాన్ని చూస్తున్నారు అక్కడ లేని పాముని చూస్తున్నారు లేని పావుకి మేమిచ్చే దృష్టాంతం వేదాంతంలో ఇచ్చే దృష్టాంతం ఏమిటో తెలిసిన రజ్జు సర్పం సర్పెంట్ రోప్ రోపుని అక్కడ ఉండదు రోప్ మీరు సర్పెంట్ చూస్తున్నారు లేని సర్పాన్ని చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో ఏదో ఆ దృష్టాంతం సరపడనట్టు మనకి జనాలు మరో దృష్టాంతాన్ని కూడా సమర్పించినారు ఏటో దృష్ణ అది కాల సర్పం కాలం ఉంది సర్పం లేదు కాలం ఉంది కాలం ఇగో ఇప్పుడు ఏడవుతోంది ఇంకో అరగంటలో హారతుంటుంది ఇది కాలం ఉన్నది కాలం నడుస్తుంది ఈవేళ తారీఖు జనవరి మూడు సో ఇది కాలం ఉన్నది ఆ కాలములో నువ్వు సర్పాన్ని దర్శిస్తున్నావే అది లేనిదాన్ని నువ్వు చూస్తున్నావు ఇప్పుడు రజ్జు సర్పం తీసుకోండి నేను ఊరికెళ్ళంటూ ఉంటా యు నో మై ఫ్యాట్ బై నవ్ సో రజ్జు సర్పం తీసుకోండి కాలసర్పం అని శంకరులు అనలేదు ఎందుకంటే ఆయన కాలం నాటికి ఇంత అధ్వాన్నపు స్థితి లేకుండే ఇది వీళ్ళు నిన్న కాక మొన్న మొదలుపెట్టారు నా నా చిన్నతనంలో లేదది ఈ మధ్యకాలంలో మొదలుపెట్టారు ఒక పదేళ్ల క్రితం ఎప్పుడో మొదలుపెట్టి ఉంటారు వాటెవర్ సో రజ్జు సర్పము ఏమంటే ఇప్పుడు పాముందనుకోండి ఆ పాము గుడ్డు నుంచి ఫలానా అప్పుడు పుట్టింది అని పుట్టుక ఉంటుంది ఈ రజ్జు సర్పం ఎప్పుడు పుట్టిందండి చెప్పడం మీరు అదే రజ్జు సర్పానికి మొదలు లేదు పుట్టుక లేదు రజ్జు సర్పం ఎప్పుడు లేకుండా పోయిందండి రజ్జు సర్పానికి లేకుండా పోవడానికి దానికి ముహూర్తం ఉంటుంది ఏమి లేదు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే లేకుండా పోతుంది నువ్వు తెలుసుకోకుండా కూర్చుంటే ఎంతకాలమైనా అలాగే ఉంటుంది దానికి పో పోయే ముహూర్తం అంటూ ఏమీ లేదు ఏమంటే రజ్జు సర్పము నాకు మధ్య ఆయుర్దాయం ఎంత వీడు పది నిమిషాలు పట్టిందనుకోండి అక్కడ సర్పం లేదని తెలుసుకోవడానికి పది నిమిషాలు రజ్జు సర్పానికి ఆయుర్దాయము అని మనం చెప్పచ్చా ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే పది నిమిషాలు అక్కడ లేదు ఓ గ్రామంలో ఓ పెద్దాయన ఉండేవాడు వాళ్ళ మనవడు ఉండేవాడు ఈ మనవడు మహాకి చిక్కన పిడుగు వంటి మనవడు వాళ్ళ ఇంటి ఎదుర్కుండా ఓ పాడుబడిన ఇల్లు ఉండేవి వీడు పొద్దున్నే లేచి ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ముందు గోడలు ఉంటాయి కదా ఆ గోడలు వెనక్కి ఆడుకుంటూ ఉండేవాడు పిల్లల ఆడుకుంటారు ఆ పాడుబడిన ఇంట్లో పాములు తేళ్ళు ఉన్నాయి వీడిని ఏ పాము కరుస్తుందో ఏ తేలు కుడుతుందో అని పాపం ఆ పెద్ద ఆయన భయపడిపోయి అలా వెళ్ళినప్పుడు అలా పరిగెత్తుకెళ్ళినప్పుడల్లా ఈయన వెనకాల పరిగెత్తికెళ్ళి ఆ పిల్లాడిని తీసుకొస్తూ ఉన్నాం ఏమంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తగలరా పెద్దవాళ్ళు పరిగెత్తలేరు పిల్లలు ఎలా ఉంటారు ఎంత చలాకీగా ఉంటారు ఆఖరికి వీడు ఏం చేశాడంటే రే నేను మాట చెప్తున్నాను ఆ మొండి గోడల వెనక ఒక దెయ్యము గలదు అది అక్కడికి వెళ్ళిన వాళ్ళని ముఖ్యంగా పిల్లల్ని అది నంచుకు విలుచుకు తినేస్తుంది ఒక దెయ్యము గలదు అని చెప్పాడు అంటే తాతయ్య తాతయ్య దెయ్యం అంటే ఎలా ఉంటుంది దానికి ఇక్కడ రెండు కొమ్ములు ఉంటాయి దాని నాలుక ఎలా ఉంటుంది దానికి కోరలు ఉంటాయి అని చెప్పాడు ఆయన చూసేం చెప్పలేదంటే వీడిని మాన్పించడం కోసం చెప్పాడు చెప్పేప్పటికీ నిజంగా ఉందా తాతయ్య అంటే ఉందిరా మరి మనకి వెళితే కనపడుతుందా కనపడదు దావుకుంటుండే కనపడకుండగా మీద పడి కొరుకు తినేస్తుంది అని చెప్పాడు వీటికి భయం పట్టుకుంది వెళ్ళడం మానేశాడు తాతయ్య ఊపిరి దూసుకున్నాడు అమ్మాయ్యా పిల్లవాడు పాపం రోడ్డు మీద ఆడుకుంటున్నాడు ఇంట్లో ఆడుకుంటున్నాడు తప్ప ఆ పాడుబడ్డ కొంపలోకి వెళ్ళడం మానేశాడు ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు హై ఆ ఊళ్ళోనే ఉండి చదివేసుకున్నాడు కాలేజీకి వెళ్ళి పక్క గ్రామ టౌన్లో కాలేజీ పాస్ అయిపోయాడు యూనివర్సిటీకి వెళ్ళాడు యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఇంటికి వచ్చేవాడు సెలవులకి వచ్చినప్పుడు ఒకసారి తాతయ్య తిరిచి నాన్న వాళ్ళు చదువుకుంటున్నావు కదా ఆ ముండి గోడల రకాల వేప చెట్టుకు వెళ్ళి ఓ పొలం విరుచుకురాదా పళ్ళు తోముకుందుకు అని చెప్పాడు అంటే వీడు అంటాడు తాతయ్య అక్కడ దెయ్యం ఉంటుంది దానికి రెండు కొమ్ములు రెండు సోరలు పొడవాటు నాలుగు ఉంటాయి దాన్ని అక్కడికి వెళ్తే అది మీదపడి విరుచుకు తినేస్తుంది అని చెప్పాడు వీడు అంటే ఆయన ఎలా అలా మాట్లాడుతున్నాడు ఎట్లా అంటే అవును తాతయ్య వాడు భయపడిపోతున్నాడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే వీడిని తీసుకుని ఎలా నాతో రారా మంచి పవర్ఫుల్ బ్యాటరీలు తోట తీసుకున్నాడు కొంచెం చీకటిగా ఉంటుందా పాడుబడ్డ కొంపలో నాతో రారా అని చేపట్టుకుని వీళ్ళని లాక్కి వెళ్ళాడు అక్కడికి గోడ ప్రతి గోడ అంతా తిప్పి తిప్పి చూడు ఎక్కడో ఎక్కడో చూపించి దెయ్యం నాకు ఎక్కడుందో చూపించి అని బ్యాటరీ లైట్లు వేసి అని ఇంత చూపిస్తే ఎక్కడుందో చూపించరా చెప్పు ఎక్కడుందో చెప్పు అని మొత్తం అంతా తిప్పి అవున కనపడలేదు కదా మళ్ళీ చూద్దాం రా పోనీ ఇంకోసారి చూద్దాం పోనీ ఇప్పుడు కాకపోతే నాలుగు గంటల తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం అని నాలుగు సార్లు వాటిని తిప్పి ఇక్కడ దెయ్యం ఏమీ లేదు మరి తాతయ్య నువ్వు నాకు అప్పుడు అలా ఎందుకు చెప్పావంటే నువ్వు అక్కడ పాములు తేళ్ళు ఉంటాయి నిన్ను కుడతాయని నిన్ను భయపెడితే వెళ్ళడం మానిస్తామని చెప్పాను తప్ప వాస్తవంగా అక్కడ దెయ్యము లేదు దీన్ని మిథ్యాంక అర్థమైందండి కాబట్టి ఏ రూపంగా మీరు ఈ జగత్తును చూస్తున్నారో అదంతా కూడా మీ యొక్క అధ్యాస తప్ప అధ్యాస ఎంత సూపర్ ఇంపోజేషన్ మీ కల్పన మీ ఊహ తప్ప అక్కడ జగత్తు ఆ రూపంగా లేదు మిథ్య అంటారు మిథ్య అంటే అర్థం ఏమిటనమాట అక్కడ ఉన్నది ఒకటి మీరు చూచేది వేరొకటి యథా దృశ్యతే తథాన ఉపలభ్యతే ఏ రూపంతో మీరు చూస్తున్నారో ఆ రూపంగా అక్కడ అది లేదు అంటే అర్థం ఏమిటి అక్కడ ఉన్నది ఒకటి మీరు చూసుకున్నది వేరొకటి ఈ జగత్తు అటువంటిది మీరు అక్కడ ఉన్నదాన్ని మీరు చూస్తే దానికి తుది ఉంటుంది మొదలు ఉంటుంది మధ్య ఉంటుంది కానీ అక్కడ ఉన్నదాన్ని మీరు చూడడం చేతగాక అజ్ఞానం చేత లేని దాన్ని ఎప్పుడైతే చూశారో దానికి తుది లేదు మొదలు లేదు మధ్య ఉండదు సో నచ్చ నాంతో నచ్చ అది నచ్చ సంప్రతిష్ట దీన్ని అర్థం చేసుకోవాలి ఏమన్నా మనిషి అనుకుంటాడు నేను ఫలానా అనుకుంటాడు తన మీద ఒక వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుంటాడు నేను ఫలానా కులం మరణం వర్గం సోషల్ స్టేటస్ ఇవన్నీ నెత్తిన వేసుకుంటాడు ఇవన్నీ ఈ దేహానికి యథార్థంగా ఉన్నవియా లేక వీడు నెత్తి మీద వేసుకున్నవియా నీకేమనిపిస్తోంది నేను పంజాబీని అంటాడు ఈ పంజాబీత్వము ఈ దేహానికి ఈ మనిషికి యథార్థంగా ఉన్నదియా వీడు కల్పించుకున్నదియా కల్పించుకున్నది కాబట్టి పంజాబీత్వము మిథ్యవైనా మద్రాసీత్వము కూడా మిథ్యయే కాబట్టి మిథ్యని మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వాలి నేను ఒకటే పంజాబీ మద్రాసీ మిథ్య అని చెప్పి ఊరుకోను ఐ హ్యావ్ సంథింగ్ మోర్ టు యాడ్ టు దట్ మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను ఇంకా మీకు ఏది మిగల్చకుండగా లాగేస్తా మరి దానికి మీరు ప్రిపేర్ ఉండాలి ఇప్పుడు ఇద్దరు మనుషులు వస్తున్నారు దూరం నుంచి చూశాను చూస్తే ఎవరో ఇద్దరు వస్తున్నారు అనిపించింది ఎవరో ఇద్దరు మనుషులు వస్తున్నారు రోడ్డు మీద కనబడ్డారు వస్తున్నారు ఈ హాల్లో లోపలికి వచ్చేప్పటికీ అనే వీళ్ళు చూసిన ముఖాల్లో ఉన్నారు అంటే పరిచితులు అంతకుముందు లేదు పరిచితులు మాట కొంచెం ముందుకు వచ్చేప్పుడు పరిచితులు ఇంకొంచెం ముందుకు వచ్చేప్పటికీ వీడు మిత్రుడు వాడు శత్రువు అని నేను ఏమండి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు మిత్రుడు లేడు శత్రువు లేడు కానీ కొంచెం దగ్గరికి వచ్చేప్పటికీ ఒకడు మిత్రుడైపోయాడు ఇంకొకడు శత్రువు అయిపోయాడు వాళ్ళు ఏదైనా అలా అయ్యారా లేకపోతే నా చూపులో మార్పు వచ్చిందా కాబట్టి అంతకుముందు ఏ వ్యక్తిని అపరిచితుడని చూశానో అదే వ్యక్తిని పరిచితుడని చూసి మిత్రుడని చూశాను ఇంకొక వ్యక్తిని అపరిచితుడని చూసి మళ్ళీ పరిచితుడని చూసి శత్రువు అని చూశాను కాబట్టి మీరు చెప్పండి అక్కడ ఉన్నది మనిషియా లేక మిత్రుడు లేక శత్రువా మనిషి అక్కడ మనిషి ఉన్నాడు కానీ మీరు ఎలా చూశారు మిత్రుడు లేక శత్రువు అని చూశారు ఉన్నది ఒకటి చూసినది వేరొకటి అయితే దాని మిథ్య ఈ లోకంలో మిత్రులు శత్రువులు ఎవళ్ళు లేరు మరే వాళ్ళు ఉన్నారండి మానవులు ఉన్నారు ఇంకొంచెం మీరు తెలుసుకోగలిగితే మానవుల రూపంలో దేవుడే ఉన్నాడు ఇంకా ఎవరార్థమైంది అది అది కాబట్టి మీరు జగత్తును చూసే తీరు అది మిథ్య అని స్పష్టమైందా నేను ఒకటి చెప్తా చూడండి ఇది మీరు గమనించదగ్గది అంటే మరి దృష్టాంతాలు ఇలాగే ఉంటాయి ఆ దృష్టాంతాలని మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని ఆకలింపు చేసుకుని దాన్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి మీరు ఆలోచించాలి ఆలోచించటం అభ్యాసం చేయాలండి మీరు మిమ్మల్ని ఆలోచింపజేయడమే నా లక్ష్యం అంతే తప్ప మీకందరికీ ఒక క్యాప్సిక్యూల్ ఫార్మ్లో వేదాంతాన్ని తయారు చేసి మీ చేతిలో పెట్టేసి పంపించేద్దాం అన్నది లక్ష్యం కాదు అలా ఉండదు వేదాంతం మీరు ఆలోచించడం నేర్చుకోవాలి వేదాంతం చేప ముందు కాదు చేప ముందు అంటే మీరు అలా కీలో వెళ్ళడం ఆ నోరు తెగవడం అంతే మీ పని వాడు కంఠంలో పెట్టి ఒక్క పోడు కుడుస్తాడు కిందకి పోతుంది వేదాంతం అలా ఉండదు ఇక్కడికి వచ్చేలాగా నోరు తెచ్చి ఆయన ఏదో మనం మనలో పడేస్తాడు వేదాంతాన్ని మనకి పుణ్యం వచ్చేస్తుంది స్వర్గానికి వెళ్ళిపోతాం అలా అనుకుంటున్నారా తీర్థప్రసాదాలు అనుకుంటున్నారా తీర్థప్రసాదాలంటే చేపముందు లెక్కనే ఉంటాయి మీరేమీ చేసేది ఉండదు అక్కడ వెళ్ళి ఓ ముప్పై నిమిషాలు యాభై నిమిషాలు ఓపిక్గా కూర్చోవాలి అప్పుడు తీర్థ ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు క్యూలో జాయిన్ అయిపోతే ఆయన తీర్థం ఇచ్చేస్తాడు ప్రసాదం ఇచ్చేస్తాడు మీకు పుణ్యం మీ ఖాతాలో పుణ్యం పడిపోయింది ఇది ఎలా ఉండదు వేదాంత క్లాసులు ఈ తీర్థ ప్రసాదాల సిస్టమ్స్ అలా ఉంటాయి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దాట్ యువర్ టు థింక్ అబౌట్ ఇట్ యూహర్ టు క్వశ్చన్ ఇట్ క్వశ్చన్ ఎప్పుడైనా ప్రశ్న ఎప్పుడైనా లేవనెత్తారా అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీరు లాస్ట్ టైం ప్రశ్న ఎప్పుడో లేవనెత్తారా చెప్పండి ఏమోనండి గుర్తులే అలా ఉండకూడదు రోజు ప్రశ్నలు వేయాలి అనివే నేను చెప్తూ ఉంటాను కొంచెం మీరు ఓపిక పట్టండి సో వీడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు ఒక అమ్మాయిని చూశాడు చూసి ఐ లవ్ హర్ అనుకున్నాడు She is beautiful. I love her. That's what he said. He said, I don't know what he said. What is it? Some days later, he said, I love you. He said, I love you. He said, I love you. He said, I love you. He said, I love you. అంత పెద్ద మనస్సులు ఉండవు తల్లిదండ్రులకి పొలం ఏమిటి వర్ణం ఏమిటి వర్గం ఏమిటి ఇదేమిటి అదేమిటి నక్షత్రం ఏమిటి వాళ్ళ నాన్న ఏం చేస్తారు ఈ పెళ్ళేలాస్తుంది ఈ అమ్మాయిని కదా వాళ్ళ నాన్న ఏం చేస్తే నీకు ఎందుకు అంటే ఇంటికెళ్తే భోజనం పెట్టకొని వాడు భోజనం పెట్టేది మన భోజనం మనమే తినొచ్చు కదా అబ్బే అలా ఉండదు అంత విశాల హృదయం ఉండదు దాని చుట్టూ బోల్డ్ అని క్యాల్కులేషన్స్ తల్లిదండ్రులు క్యాలకులేషన్స్ చేస్తూ ఉంటారు అకౌంట్లో కూడా వస్తూ that is how the parents are most unfortunate so mothameda vallandarni oppinchi vedu pelladdaru now what is she there uh, are wife antaku mundu bela ved fians fians sir fians fians antaku mundu fians antaku mundu aparichitam yakti to begin with aparichitam yakti tarvata fians tarvata wife tarvata వీడు ఐ లవ్ యూ అన్నాం మానేశాడు ఇంకా వైఫ్ అన్న తర్వాత ఇంకా ఐ లవ్ యూ అన్నాం ఎందుకు కొంతకాలం అయిన తర్వాత ఓ రోజు మొదలుపెట్టాడు ఐ హేట్ యూ అని మొదలుపెట్టాడు